తిరుమల లీలామతం పదహారవ అధ్యాయం నారాయణుని వెంకటాచల ఆగమనం లక్ష్మీదేవి కరివీరపురం వెళ్ళిపోగానే శ్రీమన్నారాయణుడు కూడా వైకుంఠం వదిలి భూలోకానికి బయలుదేరాడు శేషునికి మేరు పర్వతరాజుకు రామావతారంలో సీతాదేవికి కృష్ణావతారంలో యశోదాదేవికి ఇచ్చిన వరాల దృష్ట్యా ఇరవై కలియుగాంతం వరకు భూలోకంలోనే వాసం చేయడానికి వెంకటాచలానికి నిత్యేశాడు రామావతారం పరశురామ నరసింహ వామన అవతారాలలాగా ఇది నారాయణుని వేరొక అవతారం కాదు సాక్షాత్తు నారాయణుడే శ్రీకృష్ణ రూపంలో వెంకటేశ్వరుడుగా భూలోకానికి వస్తాడు విరహంతో బాధపడుతున్నట్లు నటిస్తూ వెంకటాచలంపై ఒక వల్మీకంలో చేరి స్థిరపడిపోయాడు చిన్న చిన్న నాయకులే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళుతుంటే వారి అనుచరులు ముందుకుడి వారితోనూ వెళ్లడం సహజం రాజులు చక్రవర్తుల సంగతి సరేసరి మరి నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రామావతారంలో వాయువు హనుమంతునిగా శేషుడు లక్ష్మణునిగా మిగతా దేవతలు కపులుగా భూలోకానికి వచ్చారు కదా అలానే ద్వాపరంలో కృష్ణావతార సమయంలోనే దేవతలంతా భగవత్కార్య సాధనకు అవతారాలు తీసుకున్నారు భీముడే వాయుమూర్తి బలరాముడు శేషుడు అర్జునుడు ఇంద్రుడు ఇలా రామకృష్ణావతారాలు దుష్ట శిక్షణకు ధర్మరక్షణకు ఎత్తైన అవతారాలు అందుకే దేవతలు ఆ అవతారాల ఆశయాలకు అనుగుణంగా రూపాలు తీసుకున్నారు ఇప్పుడు భగవంతుడు వల్లిమేకంలో కూర్చుని నిశ్చలంగా పదివేల సంవత్సరాలు ఉండిపోయాడు వాయుదేవుడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండనే ఉన్నాడు ఒక అవతారంలో ఆంజనేయులుగా ఈ కొండపైనే జన్మ తీసుకుని చిరంజీవిగా ఇక్కడే ఉండిపోయాడు శేషుడు సరేసరి శేషాచలం మొత్తం శేషుడే కదా ఇతర దేవతలు వృక్షాలుగా ఋషిమునులు మృగాలుగా పితృదేవతలు పక్షులుగా యక్ష కిన్నెరులు రాళ్లుగా ఆ వెంకటాచలంపై స్థిరపడి వారి వారి సాధనలో మునిగిపోయారు సర్వజ్ఞరాలైన లక్ష్మీదేవి కరీవీరపురంలో ఉన్నా అన్నీ తెలుసుగనుక తన భర్తకు ఆకలి బాధ కాకూడదని తన కొడుకు బ్రహ్మను ఆవును కమ్మని మనుముడు శివుని దూడగా ఉండమని తాను గొల్లదాని వేషంలో ఆ ప్రాంతపు రాజుగారి మందిరానికి వెళ్ళింది ఆ చోళదేశపు రాజు పేరు చక్రవర్తి చాలా పురాణాలలో భవిష్యోత్తర పురాణం బ్రహ్మ వరాహ బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో ఈ కథ విపులంగా చెప్పారు లక్ష్మీదేవి గొల్లదానిగా వెళ్ళి రాజుగారి భార్యకు ఆ మేలు గోవును గోడతో సహా అమ్ముతుంది ఇది దేవతా గోవు విశేషంగా మధురమైన పాలు ఇస్తుందని గొల్ల మనిషి చెప్పింది కనుక ఆ ఆవు పాలు ప్రత్యేకంగా తన కొడుకు కోసం వాడాలని గోవును కొన్న రాణి నిశ్చయిస్తుంది ఆమె ఆలోచనల్లో తప్పు ఆ దేవతా గోవు పాలు భగవంతుని నైవేద్యానికని తెలవక తన పుత్రుని కోసం అని తెలవడం మానవ నైజం కానీ శాస్త్ర సమ్మతం కాదు లక్ష్మీదేవి రాజమందిరంలో గోవును ఎందుకు వదిలింది అంటే ఆమెకు తెలుసు రాజుగారి గో సంపద అంతా రోజూ మేతకు వెంకటాచలం అడవులకే వెళతాయని లక్ష్మీదేవి కోపంతో భర్తను వైకుంఠంలో వదిలి కరిదీరపురం వెళ్ళిందని కదా నిజంగా కోపమైతే భర్త కోసం అంత దూరదృష్టితో శ్రమ తీసుకుంటుందా ఇదంతా ముందు జరగాల్సినది సానుకూలం చేయడానికి భగవంతుడు లక్ష్మీదేవి ఆడిన నాటకం లీల నారాయణుడు క్షీరాభిమాని ఆయనకు క్షీరాభిషేకం కావాలి క్షీర నైవేద్యం కావాలి ఈనాటికి శ్రీనివాసు నుండి రోజు ఉదయం క్షీర నైవేద్యం రోజు భోగ శ్రీనివాసునికి క్షీరాభిషేకం ప్రతి శుక్రవారం మూలబేరానికి క్షీరాభిషేకం తిరుమలలో జరుగుతూనే ఉంటాయి అందుకే పుట్టలో ఉన్న స్వామికి లక్ష్మీదేవి కైంకర్యానికి ఏర్పాటు చేసింది ఆ సుందరమైన ఆవు తన తండ్రికి పాలాభిషేకం రోజూ చేయడానికి కొండకు వెళ్ళేవాడు ఆ వల్మీంకం దగ్గరకు వెళ్ళగానే భక్తి పారవశ్యంతో ఆ దేవతా గోవు ఎవరో పెండకుండానే పొదుగు నుండి తన క్షీరాన్ని సంపూర్ణంగా ధారలుగా పుట్టలోకి ఖర్చేది ఇక్కడ ఒక శాస్త్ర విశేషం గమనించాలి బ్రహ్మాండంలోని ఏ పదార్థమైనా పుష్పమైనా ఫలమైనా ఏదైనా బ్రహ్మదేవుడు మొదట భగవంతునికి నైవేద్యంగా నివేదిస్తాడని ఇతరులు ఎవరు ఏమి భగవంతునికి సమర్పించినా అది నిర్మాల్యమే ఎందుకంటే అది ముందే బ్రహ్మ ద్వారా భగవద్ అర్పితం ఇలా బ్రహ్మక్షీరాభిషేక క్షీర నైవేద్యాలు సమర్పించడంలో ఆశ్చర్యమే రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది రాజమహల్లో రాణిగారికి ఏమీ అర్థం కావడం లేదు అంత ఖరీదు పోసి అంత మంచి గోవు ఉద్ధరణ పాలు కూడా ఇవ్వడం లేదు కారణం తెలియదు గోపాలకుని అడిగితే తాను పాలు పెతకలేదని సంగతే ఏమిటో తెలియదని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు ఏం చేయాలి గోపాలకుని దండించాలి ఒకసారి గట్టిగా చెప్పి పరిస్థితి మారకపోతే కఠిన శిక్ష వేయవచ్చు అనుకుంది గద్దించి గోపాలకుని హెచ్చరించింది అడిలిపోయిన గోపాలకుడు ఆ ఆవు వెనుకునే పోయి గమనిస్తాడు పోయి పోయి పుట్టలో పాలు పొదుగు నుండి బాటంత తాగే ధారలుగా వదులుతున్న ఆవుపై విపరీతమైన కోపంతో గొడ్డలతో కొట్టబోయాడు అంతే పుట్టలో ఉన్న పరమాత్మ గోహత్య నివారించడం కోసం ఆవును పక్కకు నెట్టాడు కరుణా సముద్రుడు భక్త వత్సలుడు భక్తుడైన తన కొడుకుపై వేటు అందులో భక్తితో తన క్షీరాభిషేకం చేస్తున్న జీవోత్తముడు భక్తిని రక్షించడం భగవంతుని కర్తవ్యం అంతేకాదు భగవంతుడు బ్రాహ్మణ హితుడు గోవుపై దెబ్బ భవిష్యోత్తర పురాణం చెప్తుంది ఆ దెబ్బకు స్వామివారి తల చిట్లిందని సప్త తాటి ప్రమాణం ఎత్తుగా నెత్తురు పైకెగిసిందని స్వామి ఎవరు త్రివిక్రముడిగా అంత్యంతై ఒటడింతై బ్రహ్మాండమంతా ఆవరించడానికి కాలెత్తినప్పుడు చిటికిన గోరు వంద కోట్ల యోజనాలు విస్తీర్ణం కఠినమైన బ్రహ్మాండ ఆవరణానికి తగ్గితే అంత మందమైన కఠినమైన ఆవరణం చిట్లిందని బ్రహ్మాండ బహిర్భాగం నుంచి చిట్లిన సందులోంచి ప్రవహించినదే గంగ అని మనం పురాణాల్లో విన్నాం అంత పటిష్టమైన కఠినమైన భగవంతుని శరీరం ఆ గొల్లవాని గొడ్డలకే పగులుతుందా ఆయన శరీరము ప్రాకృతము కాదు చిన్మయ రూపం అఛేద్యము అభేద్యము కదా సజ్జనులు ఈ విశేషమైన భగవంతుని లీల తలుచుకుని తమ్మయులయ్యారు ఆయన మనలాగే మానవ మాత్రుడే అన్న భావం అయోగ్యులలో కలిగించడానికే భగవంతుడు అలా చూపించాడు ఈ సన్నివేశం చూసిన గోపాలకుడు అంత ఎత్తు గుర్తున్న రక్తం బయటకొచ్చిన దివ్య పురుషుని తల నుండి కారటం చూసి భయభ్రాంతులతో చచ్చి పడిపోతాడు వెంటనే దేవతా గోవు కొండ దిగి రాజు సభలో ప్రవేశించి రోధిస్తుంది ఏదో సూచిస్తున్నదని తెలుసుకున్న రాజు గోవుని వెంబడించి కొండపైకి వచ్చి సంఘటనా స్థలంలో దెబ్బతిని ధారలుగా కారుతున్న రక్తంతో ఉన్న ఆ దివ్య పురుషుణ్ణి చూశాడు ఆ చక్రవర్తిని చూచి భగవంతుడు నిష్ఠూరంగా మాట్లాడి నీ రాజ్యంలో ఇలాంటి అరాచకమా జరిగిన తప్పుకు శిక్ష అనుభవించమని పిశాచిగా మారిపోమని శాపం ఇస్తాడు నేనేం తప్పు చేశాను గోపాలకుడు చేసిన దానికి నాకు శిక్ష ఎందుకు అందున అంత పెద్ద శిక్ష చేయని నేరానికి నాకు శిక్ష అని చక్రవర్తి వాపోతాడు ఆ ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు ఇంట్లో భార్య కొడుకు సేవకుడు గాని ఇంకెవరైనా కానీ చేసిన తప్పుకు బాధ్యత యజమానిది అలాగే రాజ్యంలో తప్పులు జరిగితే బాధ్యత రాజుది కనుక యజమానిగా రాజుగా గోపాలకుని తప్పుకు దీదే బాధ్యత కనుక పిశాచిగా మారు ఈ శాపం అనుభవించాల్సిందే అన్న భగవంతుని మాటలకు రాజు ఖిన్నుడవుతాడు రాజుకు ఊరటగా భగవంతుడు ముందు తన వివాహం పద్మావతీ దేవితో అవుతుందని ఆ సమయంలో ఆకాశరాజు తనకు ఒక కిరీటం బహుకరిస్తాడని ఆ కిరీటాన్ని శుక్రవారం నాడు తాను ధరించినప్పుడు ఒక ఆరు ఘడియల కాలం తనకు ఆనంద బాష్పాలు వస్తాయని ఆ సమయంలో నీకు భిషా చెప్పాడ ఉండదని ఆ సమయంలో మాత్రం సుఖం అనుభవిస్తావు అని చెప్తాడు భగవంతుడు ఎందుకు పెద్ద శాపం ఇచ్చాడు అంతలో కొద్ది ఉపశమనము ఎందుకు కలుగజేశాడన్న ప్రశ్నకు అవకాశం ఉంది అంతా భగవంతుని లీల వారి వారి కర్మఫలం ప్రకారమే వారి వారి సుఖదులు ఆధారపడతాయి భగవంతుడికి వైషమ్య నైపుణ్యాలు లేవు ఆయన దోషరహితుడు మనం సామాన్యంగా చూస్తుంటాము చాలామంది ధార్మికులు కష్టాలు అనుభవించటం కొంతమంది దుర్మార్గులు సుఖంగా ఉండటం ఈ జన్మలో చేసిన చేస్తున్న కర్మలను చూచి మనం నిర్ణయాలు చేయకూడదు మనం అనుభవించే కష్ట ఈ జన్మ కర్మఫలం కానక్కర పూర్వజన్మ కర్మఫలం మనం అనుభవిస్తున్నాం ఆ జన్మలో సంపాదించిన కర్మఫలం మూటల నుండి ఖర్చు పెట్టడానికి మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మలే మనం ఈ జన్మలో అనుభవిస్తామని శాస్త్రం అదే చోళ చక్రవర్తి విషయంలో జరిగి ఉండవచ్చు అంతేగాని భగవంతుడు నిర్దాక్షిణ్యుడని గాని అతనికి ద్వేషాభిమానాలు ఉన్నాయని కాని తలచిన వారికి అందం తమస్సే అని శాస్త్రం గోవుని రక్షించడం శాస్త్రధర్మం గోహింస జరిగే దేశంలో రాజు నుండి గోపాలుకుని వరకు శిక్షార్థులు కానీ ఈ సంఘటనలో భూలోకానికి వచ్చిన భగవంతుని ప్రథమ దర్శనం గోపాలకునేది అందుకేనేమో ఈనాటికి గొల్లవానికి తిరుమల ఆలయంలో అర్చకులతో పాటు ప్రథమ దర్శనం పై ఘటనకు భవిష్యోత్తర ఆదిత్య పురాణాలు ఆధారం కానీ బ్రహ్మాండ పురాణంలో ఈ చోళరాజు కథలో వ్యత్యాసం ఉంది దానికి శాస్త్రకారుల వ్యాఖ్యానం ఏమిటంటే కల్పభేదంతో సంఘటనలలో సన్నివేశాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు శాస్త్రం అంతే అంతేగాని ఒక పురాణం చెప్పినది నిజం ఇంకొక దానిలోనిది అబద్ధమని కాదు వ్యాసుల వారు చెప్పినట్లు పురాణాలు మూడు రకాలు సాత్విక రాజస తామస పురాణాలు త్రివిధ జీవుల కోసం త్రివిధ పురాణాలని శాస్త్రం బ్రహ్మాండ పురాణం పాఠభేదమని చెప్పడానికి కాదు కథ పూర్తిగా వ్యత్యాసం కనుక ఒక బ్రహ్మకల్పంలో జరిగిన దానికి ఇంకొక బ్రహ్మకల్పంలో జరిగిన దానికి ఇటువంటి తేడాలు ఉండవచ్చన్న వ్యాఖ్య సరిగా అవచ్చు అనిపిస్తుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడు వెంకటాచలానికి రావడం జరిగింది ఆ సమయంలో ఆ రాజ్యానికి చోళరాజు చక్రవర్తి అనే అతను రాజు అతడు ఒక నాగకన్యకు ఒక గంధర్వునికి గాంధర్వి వివాహంలో పుట్టినవాడు అతనికి అతని గోపాలకులు ఒక విచిత్ర సంఘటన గురించి తెలుపుతారు అతని గోసంపద వెంకటాచలానికి మేతకు వెళ్ళినప్పుడు గోపాలకులు రోజు ఎన్నో గంగాళాలతో పాలు బితికేవారని వాటిని తీసుకువచ్చేటప్పుడు ఒక ప్రత్యేక స్థలానికి వచ్చేటప్పటికీ గంగాళంలో పాలన్నీ వాటంతా అదే ఉలికి పుట్టలోకి పోయేవని ఎంత ప్రయత్నం చేసినా గంగాళాలు ఉరిగిపోవడం ఆపలేకపోతున్నామని చెప్తాడు రాజుకి ఆశ్చర్యం ఆసక్తి కలిగాయి స్వయంగా సంగతి చూద్దామని చోళరాజు ఆ విశేష స్థలానికి వస్తాడు దారిలో అతనికి శబరుడు అనే నిషాదుడు తరసపడి రాజుతో పాటు సంఘటనా స్థలానికి వెళ్తాడు శబర వృత్తాంతం చెప్తుంది పురాణం ఈ శబరుడెవరో కాదు అది వరకు వైఖానసుల కాలంలో నైవేద్యం కాకుండా భోంచేశాడని కొడుకుని చంపివేసిన రంగదాసే ఆ సంఘటనా స్థలంలో ఎందుకు అలా జరుగుతోంది అన్న చర్చ జరుగుతుంది నిషాదుడు తన అనుభవాలు అక్కడ జరిగినవి చెప్తాడు అది భగవంతుడు వాసముండే స్థలమని చాలా పవిత్రమైనదని చెప్తాడు తవ్వి చూద్దామన్న కొందరు సూచనను రాజు తిరస్కరించాలని సూచిస్తాడు ఇక్కడ దివ్య పురుషులుంటారు మనకు విషయం తెలియనప్పుడు ఊరికే ఉండాలి గాని మన తెలివితేటలు ఉపయోగించి అనర్థం తెచ్చుకోకూడదు చవన ఋషి ఆశ్రమానికి వెళ్లిన సుకన్య వృత్తాంతం తెలుసు కదా వల్మీకంలో తపస్సు చేసుకుంటున్న చవన ఋషిని తెలియక పుల్లతో పుట్టలోకి సుకన్య పుడిస్తే అది చవన ఋషి కంటిలో గుచ్చుకుని అనర్థానికి దారితీసింది కదా మనం భగవంతుని ప్రార్థిద్దాం అంటాడు రాజు సరేనని ప్రార్థనలో మునిగిపోతాడు ప్రార్థనలో భాగంగా చోళరాజు వెంటనే వేయి గంగాళాల పాలు జరిపించి స్వయంగా తానే అక్కడ పుట్టలోకి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తాడు అతని భక్తికమిచ్చి భగవంతుడు అక్కడే అతనికి అభివ్యక్తమవుతాడు అనుగ్రహిస్తాడు పుణ్యాత్ముడు గనక సచ్చిదానందమూర్తిగా దర్శనమిచ్చి తర్వాత శంఖచక్ర వరద కటిహస్తాలతో తేజవంతమై అతి సుందరమైన అపూర్వమైన శిలా నిలుస్తాడు అక్కడే చోళరాజు ఒక ఆలయం కట్టించి పూజలు మొదలుపెడతాడు అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలు ఆ చోళరాజు ప్రవేశపెట్టినవే ఇప్పటికీ కూడా మనం జరుపుకునే బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు నానావిధ వాహనోత్సవాలు పాలాభిషేకాలు ఇవన్నీ ఈ చోళరాజు చక్రవర్తి ప్రవేశపెట్టినవి ఆ ఉత్సవాలలో బ్రహ్మాది దేవతలు పాల్గొన్నారని ప్రసిద్ధి అందుకే బ్రహ్మోత్సవాలలో వాహనోత్సవాలు జరుగుతున్నప్పుడు ముందుగా లాంఛన ప్రాయంగా బ్రహ్మరథం ఊరేగుతుంది ఈ చోళరాజుకు స్వామివారిపై అపారమైన భక్తి తనకి ఏ సమస్య వచ్చినా స్వామివారి ముందు సమర్పించుకునేవాడు స్వామివారి మహిమలందు విశేష భక్తి విశ్వాసాలు తన మీద స్వామివారికి అనలేని అనుగ్రహం అని తప్పక ఎన్నడు కాపాడతాడని గాఢ నమ్మకం దీనికి తార్కాణంగా బ్రహ్మాండ పురాణం కృష్ణశర్మ కథ చాలా విప్లంగా చెప్తుంది